కీర్తన నాలుగు వందల యాభై రెండు ఏ పాటి తన కర్మమో ఆపాటి పాటికాపాటే శ్రీపతి దాసుడైతే చిహ్నాలిటువలె అందరినీ నిర్మలులే అని తలచిన తన నిందలేని మనసే నిర్మలము మందలించి లోకులతో మంచి మాతలాడితేను బందెలేని తననోరే నోరే భావిల్సమాసిది అంతటాను హరియున్నాడని చూసిన తన యంతరంగముననుండు నా దేవుడే చింపించి ఈ జగము చేకొని పావనమాటే పంతపు తన దేహము పరమపావనమే పుట్టితే తన పాలికి బుట్టెని ప్రపంచము దట్టమైన తోడిదే తనతోడిదే ఇచ్చే శ్రీవెంకటేశుడిచ్చినాడీ గుణము పట్టమై నా వద్దనుడు పరమవిజ్ఞానము